కీర్తన మూడు వందల ఇరవై ఎనిమిది వారు నీవే దిక్కని కొలువగా అక్కడకు ఇతడు దైవమందు పాలుపడి నిన్ను చేరి పట్టిం కొలిచిన వారి జాలిపాటు తొలగించిం చెడను వాలబడనీక మేలెరుగుండలు కోట్టునైనా కొండలు గల వారి అండనేం కోరికలిచ్చిం ఆదరించగా నిండిన దాసులకెల్లా నీవే దైవము అవని కొండ నుండిన పైకొందురువో నిన్నును ఏకమైన మనసుతో ఎవ్వరు తలచినాను కేని కరుణకృపశేయగాను ఏకాలము కాలము శ్రీవేంకటేశుడు మా దైవమణి లోకమెల్ల తామే కొలుతురువో నిన్నును